దిక్కులు సాధించబోని దేవదొందుబులు మ్రోయ ఎక్కువతో శ్రీవెంకటేశుడెక్కెతేరు పన్నిద్దరు సూర్యులు బండికండ్లతేరు సన్నుతి శేషాది దేవాసనపురు కన్నుల పండుగైన గరుడ ధ్వజపుతేరు ఎన్నగ శ్రీవెంకటేశుడెక్కెనిది తేరు మించు నానామేఘముల మేలుకట్ల తేరు చుంచుల నక్షత్రాల కుచ్చుల తేరు దేవతలే బొమ్మలై ఉండినట్టితేరు ఎంచక శ్రీవెంకటేశుడెక్కెనిది తేరు అట్ట కిందేడు లోకములంతరువులైన నట్టనడుమను బ్రహ్మాండపురు దిట్టయలమేల్మంగతో తిరమై ఉండేటితేరు ఇట్టె శ్రీవెంకటేశుడెక్కెనిది తేరు